కృష్ణుడు కానిది కూడా ఇందులోనే ఉంది ఈ బండలో కృష్ణుడు కానిది కూడా ఇందులోనే ఉంది కృష్ణుడు కాని దాన్ని తీసేస్తా ఓ సంవత్సర కాలంలో అప్పుడు కృష్ణుడు మిగిలిపోతాడు ఇప్పుడు కృష్ణుడు కాని తీసేస్తే కృష్ణుడు ఎట్లా కనపడ్డాడు విషయాత్మకమైనటువంటి దాని అంతా వైరాగ్యాలతో తీసేస్తే కృష్ణుడే మిగిలిపోతాడు కానీ తీసేసేటప్పుడు ఈయనకి కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియాల వద్దా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది తెలియకపోతే కృష్ణుడు బదులు కోతి బొమ్మ వస్తుందండి బయటకి సరే దాని ఒప్పుకున్నా మనం దేవుడుగా మనమేమి ఆకార భేదం చేత మనమేమి నామరూప భేదం చేత మనమేమి దైవానికి ఏమీ నిర్వచనం చెప్పలేదు చూడండి ఒకవేళ ఆయన ఆ టైంకి ఈశ్వరానుగ్రహం వల్ల హనుమంతుడు బొమ్మ తయారు అనుకోండి ఇదేంటయా నేను కృష్ణుని అడిగితే ఇలా ఇచ్చేపెట్టి నేను ఎక్కడో కృష్ణుడు చూస్తే అలా లేడు ఇలా చేతిలో మురళి పైన నెమలిపించాం త్రిభంగిలో నిలబడినవాడు పట్టుపీతాంబరాలు కట్టుకున్నాడు ఇలా కనపడ్డాడు మొవ్వలు కట్టుకున్నాడు గజ్జలు పెట్టుకున్నాడు ఇలాంటివన్నీ కనపడుతుంటే ఆభరణాలు కిరీటం ఉంది మరి ఇలా కనపడితే నువ్వేంటాయా ఇట్లా హనుమంతుడు కోతి తోక తావ తయారు చేసేవాడు ఇది కూడా దేవుడేనండి బాబు అంటాడ ఇది కూడా దేవుడేనంటే అరే నాకు కావలసిన కృష్ణుడు అయితే నువ్వు హనుమంతుడి బాబు మించి దేవుడు అనుకోమంటే కుదురుందా అన్నావు అనుకోండి ఏమన్నావురే బాబు ఇది నామరూపభేదం కదా జాగ్రత్తగా గమనించాలన్నమాట మనకి నామరూప భేదాలతో ద్వైత బుద్ధితో కూడా దైవాన్ని నిర్వచించే పద్ధతిలోకి వచ్చేసి తల్లి తండ్రి గురువు దైవం నిన్ను నామరూపాత్మకంలో నుంచి విడిపించేటటువంటి గురువులు వీళ్ళు దేనికి పనికొస్తారా అంటే నామరూపాల నుంచి విడిపించడానికి పనికొచ్చారు నిన్ను చూడండి తల్లి యాక్చువల్ తండ్రిని చూపెడుతుంది ఇదిగో ఇతడే నీ తండ్రి అని అడుగో నీ తండ్రి అని తల్లి పాత్ర అయిపోతుంది అక్కడి తండ్రి ఛార్జ్ టేక్ ఓవర్ చేస్తాడు నీ జ్ఞానానికి ఎవరయ్యా బాధ్యుడంటే తండ్రి మానవ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే జ్ఞానం లోపించింది అనుకోండి అంటే సరైన జీవనం లేదనుకోండి ఆ జీవనం లోపించడానికి కారణం ఏమిటంటే తండ్రి సరి అయినటువంటి అవగాహనా లోపం ఉందనుకోండి అవగాహనా లోపం అంటే తల్లి అవగాహనా లోపానికి కారణం తల్లి లేకపోవడం జ్ఞానం లోపించడానికి కారణం అంటే లక్ష్యం తెలియకపోవడం జీవిత లక్ష్యం తెలియకపోవడానికి కారణం తండ్రి లోపం సరే వీళ్ళిద్దరూ లోపిస్తే మాత్రమే అండి గురువు దైవం ఉన్నారు కదా ఆ గురువు దైవం కూడా నేను చూపిస్తారు ఎందుకని గురువు తల్లి తండ్రి పాత్ర రెండు పాత్రలు పోషించగలను తన పాత్ర గురువు పాత్ర కూడా పోషించగలడు దైవం ఉందనుకోండి దైవం ఈ మూడు పాత్రలు పోషించగలడు తల్లి తండ్రి గురువు మూడు పాత్రలు పోషించగలరు ఇలా ఒక పాత్రని మరొక పాత్ర సూపర్ ఇంపోజ్ చేస్తూ ఒకవేళ తల్లి లేదండి తండ్రి తల్లి పాత్ర పోషించగలడు ఒకవేళ తండ్రి లేడండి అప్పుడు తల్లి కూడా తండ్రి పాత్ర పోషించగలడు వీళ్ళిద్దరూ ఒకదానిలో ఒకటి ఆ వేరే పాత్రని కలుపుకుని చేయగలుగుతారన్నమాట ఇవన్నీ ఎందుకని ఇలా చెప్పాం తల్లి తండ్రి గురువు దైవం నామరూపాలు కావు కాబట్టి నామరూపాలే గనక అయితే ఒకరి పాత్ర మరొకరు పోషించలేరు ఒకరి ఒకరు చేసే పనిని మరొకరు చేయలేరు ఒకరు అందించే జ్ఞానాన్ని మరొకరు అందించలేరు ఎంతైనా తెలిలేదు కదండి అని దీర్ఘం తీస్తుంటారు కొంతమంది ఎంతైనా తండ్రి లేడు కదండి అని దీర్ఘం తీస్తారు కొంతమంది ఎంతైనా గురువు లేడు కదండి ఇంకా గురువు దొరకలేదు కదండి అని దీర్ఘం తీసేవాడు ఒకడున్నాడు సరే ఈ మూడు పాత్రలు పోషించడానికి దైవం అనేవాడు ఉన్నాడు కదా వాడు పోషిస్తూనే ఉన్నాడుగా మరి ఆ ప్రత్యక్ష ప్రమాణాన్ని నువ్వు ఒప్పుకోవచ్చుగా అలా చూడొచ్చుగా ఈశ్వరుణ్ణే గురువుగా భావించవచ్చుగా ఈశ్వరుణ్ణే తల్లి తండ్రిగా భావించవచ్చుగా అలా భావించినటువంటి సందర్భాలు పురాణాల్లో బోల్డు ప్రహ్లాదుడు ఏ చతుర్విధ శుశ్రూషలు చేశాడని నారదుడు నారద మహర్షి తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి ఉపదేశం చేశాడు అష్టాక్షరీ మంత్రాన్ని చూడండి ఇవాళ ఉపదేశం చేయాలంటే నానా కష్టాలు పడాలి గురువుగారి కాళ్ళ వెళ్లా పడాలి ఆయన్ని స్థుతించాలి ఆయన్ని రకరకాలుగా భూషించాలి ఆయన చెప్పిన పనులన్నీ చేయాలి ఆయన ఉండమంటంతా ఉండాలి ఇదంతా చేస్తే కానీ ఇవాళ ఉపదేశం ఇవ్వడం కానీ దేవర్షి అయినటువంటి నారదుడు తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి అష్టాక్షరీ మంత్రోపదేశం చేసేసాడు ఏ అర్హత కలిగి ఉన్నాడని ఏ సాధన చదుష్ట సంపత్తిని కలిగి ఉన్నాడని అంటే అయ్య తలుచుకుంటే దైవం తలుచుకుంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా ఎలిజిబులే వాడేం చెయ్యకర్లే ఇలా మానవ జీవితంలో తల్లి తండ్రి గురువు దైవం అనే నాలుగిటి యొక్క ప్రభావం త్మకల్లో నుంచి నిన్ను బయటపడేసేటటువంటి విషయాత్మకమైనటువంటి బుద్ధిని ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధిగా మార్చేసేటటువంటి జీవనం వెరీ వెరీ ఇంపార్టెంట్ కానీ అభ్యాసవశం చేత నామరూపాలకి విషయానికి లొంగుతున్నట్లుగా కనబడుతున్నాడు అంతే లొంగడు